స్మృతిప్రాయాణానామాలయము కరుణాయము భగవత్పాదశంకరంకరం ఓం వాంగ్ మే మనసి ప్రతిష్టిత మనో మే వాచి ప్రతిష్టం ఆవిరావేర్మ ఏ వేదస్ మా అని స్థాతం మే మా ప్రాసీనా అోరాత్రమి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామిషే హ ఇతర కాణాలు స్పష్టంది పక్షప్రాప్తి అనేవి శ్రోతకు ఆత్మ ఉచ్యతే శ్రోతా అంత ఇచ్చేది అది అంటే ఆత్మకి శ్రోతాలంత అని మేము ఉన్నాం అలా అన్నంలో మా అభిప్రాయం అది నిరంతరము శ్రోతగానే ఉందని మంతగానే ఉందని కాదు పక్ష ఒక పక్షమునందు శ్రోత శ్రోత మంత కాదు మంత శ్రోత కాదు అని ఆ అలాగా ఉన్నాము సంయోగజత్వం అయోక పద్ించి జ్ఞానస్థి అచక్ష జ్ఞానము ఆత్మ మన సంయోగం చేత పుడుతుందని సకల విషయముల జ్ఞానము భారీ బారీ ఒకదాని తర్వాత ఒకటి కలుగుతుందే తప్ప ఒకేసారి కలగదని ఆ రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు దర్శయంతి అన్యత్రమన అభూవం నాదర్శం ఇత్యాది యుగపత్ జ్ఞానానుత్పత్తిర్మనసోలింగం ఇది న్యాయ ఇది న్యాయం దర్శయంతివం కిం తవ నష్టం దేవం సత్వ అని కళాబాదులు చెప్తున్నారు అంటే పూర్వపక్ష అంటాడు బానే ఉండదు బానే ఉండదు ఏం భవతు దాన్ని మనం స్వీకరించవచ్చును దాంట్లో తక్కువ ఏమీ లేదు అని ఓ బ్రైటీ ఈ విధంగా ఆత్మ శ్రోతామంత అని స్వీకరిస్తాం ఇక్కడ ఉండే ఆత్మ శ్రోతామంత అది వింటుంది మరణం చూస్తుంది అంటే ఇంకా కర్తభోక్త అన్నీ కూడా వస్తాయి అది ఇక్కడున్న ఆత్మాన్ని స్వీకరిస్తాం దీంట్లో నీకేమైనా రెండో ఆత్మ దగ్గరికి మూడో ఆత్మ దగ్గరికి వెళ్ళచ్చు ఇంట్లో సెటిల్ చేయాల్సింది ఆత్మనే రెండో ఆత్మ మూడో ఆత్మ స్పెక్యులేటివ్ ఆత్మ ఆత్మ సరే ఈ ఆత్మ ఈ ఆత్మశిజువు చూసుకోవాలి అందుకే ఈ విధంగా కష్ట భోక్త శ్లోకామంత అనేది జీవుడు జీవాత్మ అని మనం నిర్ధారిస్తే నీకేమిటి సమస్య నీ సుంభయం పోయింది అలా అంటే అశ్వేవంత వేష్టంచేత్ శృత్యర్థస్థు నభవతి అయ్యేదో సిద్ధాంత్ అంటాడు చూడు నా సొమ్మేం పోలేదు నాకేమీ అభ్యంతరం లేదు ఆత్మ కర్తాభోక్త శ్రోతాను అంత కర్తాభోక్తాన్ని నేనే యాక్ట్ చేశాను అంతకుముందు వచ్చింది కూడా ఆత్మ ఇక్కడ వినేది చూసేది అని ఈ విధంగా స్వీకరించడంలో నాకేం అభ్యంతరం లేదు నువ్వు స్వీకరించు బయాల మీన్స్ కానీ వేదం చెప్పేది మాత్రం అది కాదు శృత్యర్థస్థు నభవతి శృతి ప్రతిపాదనలో ఆత్మ కర్తమంత ఆత్మశ్రోతామంతా అయితే కాదు అంటే పూర్వపక్షం కాదు శ్రోతామంత ఇత్యాది శృత్యర్థ్యా ఏమండి ఆత్మ శ్రోతామంతా అని శృతి చెప్పడం లేదా మాకు అలాగే చెప్పింది ఏమో అనిపిస్తోంది మాకు శృతి యొక్క అర్థము అదే అనుకుంటున్నాం మేము మీరేమంటారు అలా చెప్పడం నా అలా చెప్పడం లేదు యొక్క అర్థం నువ్వు తెలిసిన న్రోత నమంత్రోత ఇత్యాది వచనా సో అమతం అమత మంత అశ్రుత శ్రోత అదృష్ట దృష్ట అలాగే నిశ్చ దాంట్లో ఆత్మ శ్రోత కాదు మంత కాదు ఆత్మ ఏం చెప్పిందండి అమతహ అమంత అలా కాదు ఆ మంత్రం ఉందనుకో కానీ ఇక్కడ సిద్ధాంత అభిప్రాయం ఏమిటంటే శృతే శ్రోత చక్షుసు శ్రోత్రస్తోత్రం అలా చెప్పింది తప్ప ఆత్మ శ్రోత అనంత అని చెప్పలేదు ఆత్మ వినేది కాదు చెప్పేది కాదు సంకల్పించేది కాదు అని కూడా చెప్పింది ఇత్యాది వచ్చిన ఆయన కొటేషన్స్ కూడా ఇచ్చారు నాలుగు మూడు ఇరవై మూడు నుంచి నాలుగు మూడు ముప్పై వరకు ఉండే మంత్రాలలో ఆత్మశ్రోత కాదు మంత కాదు అని చెప్పిన వచనములు ఉన్నాయి అంటే దాని మీద పురపక్ష ఇవన్నీ మనం చూసాం ఈ ఈ డిస్క్రిప్షన్ అంతా అయింది ఇదంతా అయ్యాక మనం కంక్లూషన్కి వచ్చాం ఒక పక్షంలో శ్రోత ఇంకో పక్షంలో శ్రోత కాదు అని వచ్చాం మళ్ళీ నువ్వు శోత అయిన పక్షాన్ని నేనంటే శోత కాని పక్షాన్ని నువ్వు మళ్ళీ చెప్తావు పక్షంగా మనం ఒప్పుకున్నాం కదా మళ్ళీ మొదటిది తీసుకొస్తే అని పూలపక్ష యొక్క ఆవేదన నన్ను పాక్షికత్వైన ప్రత్యుత్తం అక్కడ ప్రయాణం ఉండకూడదు ఎందుకంటే పాక్షికత్వాన్ని ప్రత్యుత్ కాణాదాదిధి సిద్ధాంతే వేదాంతికేత కాదు పాక్ష త్వయానందాన్ని ఇస్తున్నాము పగన ఆ త్వయా మీద క్వశ్చన్ మార్కు పడదండి అంటే ఈ లేఖక దోషం లేఖక దేశంలో ఎలా వస్తున్నాయంటే పఠం చెప్పేప్పుడు శంకరుడు రాకపోయినా త్వయాం కాడు ఎవడో ఒక ఆ చర్చ ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా ఉంది కదా జీతమ త్వయా అని అనుకుంటాడు అక్కడ అడిపెట్టేశారు అత్తయా తీసేయడమే మంచిది అవును పోనీ నువ్వన్నావో నేను అన్నాను ఇద్దరు అన్నావో ఇంతకుముందు మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం ఏమని ఈ సమస్యకి పరిష్కారము పాక్షికము ఒక పక్షంలో శ్రోత అవుతుంది ఇంకో పక్షంలో శ్రోత కాదు అని మనం సెటిల్ చేశాం కదా ఈ ప్రశ్నకి సమాధానం ఇంతకుముందే చెప్పబడినది మళ్ళీ దానిలో ఏమని చెప్తారు నా నో అది కరెక్ట్ కాదు ఎందుకంటే నిత్యమేవ శ శ్రోతృత్వాభ్యుపగమా వేదమంత్రములే శృతి ఏమని చెప్తుందంటే ఆత్మస్వరూపముందు ఆ శ్రోతృత్వము అంటే శ్రవణ జ్ఞాన ప్రకాశకత్వము అని అర్థం ఓకే అది సంగ్రహవాక్యం అండి ఆ సంగ్రహవాక్యాన్ని మనం తర్వాత వచ్చే వివరణలో చూసుకోవాలి ఆత్మ పక్షంలో శ్రోత పక్షంలో మనత అని శృతికెట్టడం లేదు అంటే ఆత్మ నిత్యముగా నిత్యముగా అంటే కాలాతీతముగా అని అర్థం సాధారణంగా నిత్యముగా అంటే పాఠం చెప్పేవాళ్ళు సర్వకాలంలో ఎందు సర్వదా అని చెప్తారు అది తప్పది తప్పంటే సూక్ష్మంగా పరిశీలిస్తే దాంట్లో కొంత కన్ఫ్యూషన్ ఉంది నిత్యశబ్దానికి అర్థము కాలప్రవాహంలో సర్వకాలంలో ఎందు అని కాదు నిత్యశబ్దానికి అర్థం కాలప్రవాహములకు సంబంధం లేకుండా కాలమునకు అతీతములో ఉండే తత్వము అని అర్థం కాబట్టి ఆత్మ చైతన్యము నిత్యముగా శ్రోత అని స్వీకరించారు అని అంటున్నాడు ఆయన అలా ఇక్కడ స్వీకరించారు అది ఏమిటో చెప్తాడు అలా అండంలో సంగ్రహవాక్యం యొక్క అభిప్రాయం ఏంటంటే శ్రోత్రస్య శ్రోత్రం ఉంది కదా ఆత్మను అలాగే చెప్పారు కదా శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్పారు చెప్పినప్పుడు ఈ శ్రోత్రస్యీ విభక్తిలో ఉన్న శ్రోత్రము ఇది ఈ వినికిడి దాని వెనక్కాలుండే చైతన్యము శ్రోత్రస్సు శ్రోత్రం అని ఈ వినికిడి పోయినా ఆ వెనక్కాలుండే చైతన్యం ఎక్కడికి పోదు ఈ వినికిడి కాల కాలమునకు అధీనమై ఉంటుంది ఆ వెనకాల ఉండే చైతన్యం కాలమునకు అతీతంగా ఉంటుంది వీడు బతుకున్నప్పుడే ఇవి కొంతకాలానికి పోతున్నాయి కానీ ఆ వెనకాలండే చైతన్యం అది ఎక్కడికి పోదు అది నిత్యము కాబట్టి శ్రోత్రస్య శ్రోత్రం అంటే అర్థం ఈ చెవి వినేదాన్ని మళ్ళీ ఇంకోసారి వినేది అని కాదు అర్థం అది పోయేటిక్గా చెప్పింది అన్నమాట ఈ చెవి వినుట అనే సామర్థ్యం ఏది దానిని కాలాతీతముగా ప్రకాశింపజేస్తూ ఉండేది అని అర్థం అటువంటి శ్రోత తప్ప ఈ చెవి ఈ చెవి ఎటువంటి శ్రోతలో అటువంటి శ్లోత ఆత్మ కాదు అని మేము స్వీకరించి ఉన్నాము దాన్నే వివరిస్తున్నారు నహి శ్లోతశే విపరిలోపో విద్య ఇత్యాది శ్రుతే ఆత్మ గురించి చెప్తూ వేదుమంతులం ఏం ఉపనిషత్తు ఏమని చెప్పిందంటే నహి విజ్ఞాతులు విజ్ఞాతే విపరిలోపో విద్యే మహిష్ లోతుపేర్ విపరిలోపో విద్యతే అని అలా చెప్పుకుంటూ వచ్చింది ఓకే ఇప్పుడు కన్ను ఉండే ఓసారి చూస్తుంది ఇంకోసారి చూడ కానీ కన్ను వెనకాలండి కన్నుకు చూసే సామర్థ్యమునిచ్చే చైతన్యము దానికి చూడకపోవుట అనేదేమీ ఉండదు చెవి ఉంది ఓసారి వింటుంది ఇంకోసారి వినక కానీ చెవి వెనకాలండి చెవికి వినే సామర్థ్యం అనుగ్రహించే చైతన్యము వినకపోవుట అనేది ఉండదు మనస్సు ఉంది ఒకసారి మననం చేస్తుంది ఇంకోసారి మననం చేయదు కానీ మనస్సుకు మన సామర్థ్యాన్ని అనుగ్రహించేటువంటి చైతన్యము కలదు అది మననము చేయకపోవుట అనేది ఉండదు దాని అర్థమైనట్టు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎలాగంటే ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఎలక్ట్రిసిటీని ఇట్ ఈస్ ది బల్బ్ ఆఫ్ ది బల్బ్ అని మీరు చెప్పారనుకోండి దాని అర్థం ఎలక్ట్రిసిటీ ఓ బల్బ్ అని కాదు బల్బు లోపల ఇంకో బల్బ్ ఉంది ఆ బల్బ్ ఎలక్ట్రిసిటీ అని కాదు పొలిటిక్గా చెప్పారు దాని అర్థం ఏంటంటే ఈ బల్బు ప్రకాశిస్తుంది కదా ఈ ప్రకాశం దీనికి స్వంతం కాదు ఎలక్ట్రిసిటీ నుంచి దీనికి వచ్చింది అని నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రకాశిస్తూ ఉండే బల్బు ప్రకాశించడం మానేసే మానేస్తుంది కూడా పగిలిపోయి ప్రకాశించడం మానేస్తుంది అంటే దీని ప్రకాశము అనిత్యము కానీ దీని వెనక్కాలు ఉండే బల్బు యొక్క బల్బు ఉందే దాని ప్రకాశం నిత్యము అని చెప్పినప్పుడు దాని అర్థం ఇది ఆరిపోయినా అది ఆరిపోదు అంటే అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అని కాదు అది లుప్తము కాదు అని ఈ బల్బు ఉన్నట్లయితే అది దేన్ని ప్రకాశింపజేస్తుంది ఇది లేకపోయినా అది మాత్రం ఎలా ఉందో అలాగే ఉంటుంది అనే ఈ బలుపు అయిపోయినప్పుడు అది కలగడం ప్రారంభిస్తుందని కాదు కాబట్టి శ్రోత్రస్థ శ్రోత్రం అంటే ఈ చెవి వెనకాల ఇంకో చెవి ఉంటుంది ఈ చెవి వినేటాన్ని మళ్ళీ ఇంకోసారి అది వింటుంది అని కాదు అది నాటి వేటు అండర్స్టాండ్ ఈ అండర్స్టాండ్ ఈజ్ ఈ చెవికి వినే శక్తి ఆ సామర్థ్యము దీనికి సొంతమా లేకపోతే ఇక అరుగు తెచ్చుకుందా అక్కడి నుంచి దీని వెనకాల చైతన్యము గలదు దాని నుంచి అరుగు తెచ్చింది కాబట్టి ఓహో నేను చెవంటే ఇదే అనుకున్నా ఈ చెవి వెనకాల ఇంకో చెవి ఉందన్నమాట అని పోయిటిక్గా చెప్పారు ఈ చెవి చిన్నప్పుడు వింటుంది లేనప్పుడు లేదు అది మాత్రం ఎప్పుడు వింటూ ఉంటుంది అని కాదు ఎప్పుడు నిత్యముగా ప్రకాశిస్తూ ఉంటుంది అభిప్రాయం దానికి లోపం ఉండదు అది నహి శృతే విపరిలోపో విద్యి విజ్ఞాతుర్ విజ్ఞా విపరిలోపో విద్య విజ్ఞాతు విపరిలోపో విద్య విజ్ఞాతుర్విజ్ఞాతే విపరిలోపో నే అలా నేను స్వీకరిస్తున్నాను అంతే తప్ప ఓ పక్షంలో వింటుంది ఇంకో పక్షంలో విండు అని మాత్రం కాదు జిన్మల్మణి పూర్వపక్ష నిత్యమే శ్రోతృవాభ్యుపగ ప్రత్యక్ష విరుద్ధా యొక్కపజ్ఞానోత్పత్తి అజ్ఞానాభావ ఆత్మనకల్పి స అంటే మళ్ళీ దాన్ని పూర్వపక్షి కొంచెం ఒక స్ట్రాంగ్ సెన్స్ లో అర్థం చేసుకున్నాడు ఎలాగంటే ఓహో శృతే శ్రోత్ర శ్రోత్రం అంటే శ్రోతు శృతేపన్న విద్యతే అంటే ఏది శ్రోత్రమో అది వచ్చిపోయేది అయినప్పటికీ శ్రోత్ర శ్రోత్రం ఎప్పటికీ వచ్చేది కాదు పోయేది కాదు నిత్యము అని మీరు అన్నట్లయితే దాన్ని రాంగ్గా ఎలా అర్థం చేసుకోవచ్చు బల్బ్ ఒకటి ది అన్నప్పుడు ఓ ఈ బల్బు ఎప్పుడైనా అరిపోయినా ఆ బల్బు వెలుగుతుందన్నమాట అని రాంగ్గా అర్థం చేసుకోవచ్చు పూర్వం ఇవి బ్యాటరీ బల్బులు ఏవో ఉన్నాయి అది పెట్టి పెట్టినారు స్విచ్ ఆన్ చేసుకుని కరెంటు పోతూనే అది వెలిగింది అది బల్బ్ ఒక బల్బ్ ఇది ఆరిపోయినప్పుడు అది వెలుగుతుందనమాట అలాంటి ఎలక్ట్రిసిటీ అంటే అది కూడా ఓ బల్బే అది ఎటువంటి బల్బు ఈ బల్బు ఆరిపోయినప్పుడు వెలిగే బల్బు అని అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకుంటే ఆ అర్థం చేసుకోవడం తప్ప తప్పది అంటే వీడు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని అవును అయితే ఈ చెవులు విన్నప్పుడు ఆత్మ వింటుందన్నమాట ఈ చెవు విన్నప్పుడు వినప్పుడు కూడా ఆత్మ వింటుందన్నమాట అంటే ఆత్మ నిత్యముగా వినేది అని నీవు అంగీకరించినట్లయినది ఆత్మ నిత్యముగా వినేది నిత్యముగా చూచేది నిత్యముగా ఆస్వాదించేది నిత్యముగా ఆఘ్రానించేది అని అలా చెప్పినట్లయితే మరి దోషాలు వస్తాయి ఏ దోషాలు వస్తాయి శబ్దాలు ఉంటూనే ఉంటాయి రూపములు ఉంటాయి రసములు ఉంటాయి ఆత్మ నిత్యముగా వినేది చూసేది ఆగ్రానించేది ఆస్వాదించేది అంటే ఆత్మ సర్వకాలములు ఎందు ఒకే సమయంలో శబ్దములను వినాలి రూపములను చూడాలి అలా చేయాలి ఒకే కాలము ముందు యుగపతి జ్ఞానము పుట్టాలి కానీ అలా పుట్టలేదు కదా అని ఒక శంక తర్వాత రెండో వీటికి దగ్గరగా ఉండే శబ్దం వింటాడు దూరంగా ఉండే శబ్దాన్ని వినాడు లేకపోతే దగ్గరగా ఉన్న ఒక విషయాన్ని తెలుసుకుంటాడు ఇంకొక విషయమును తెలుసుకోడు కానీ నువ్వేమంటున్నావు ఆత్మ తెలియకపోవడం అనేది ఏమీ ఉండదు విజ్ఞాతలు విజ్ఞాత విపరిలోపోన విద్యతే శ్రోతు శృతే విపరిలోపోన విద్యతే అని అంటున్నావు కనుక ఆత్మయందు తెలియకపోవుట అనేది ఏదీ ఉండరాదు కానీ మన అనుభవం ఎలా ఉంది ఒకసారి తెలుస్తోంది ఒకసారి తెలియట్లేదు కాబట్టి యుగపతి జ్ఞానోత్పత్తి అనే సమస్య అజ్ఞానం అనేది లేకపోవాలి అనే సమస్య రెండు సమస్యలు వస్తాయి ఆత్మ నిత్యముగా శోత విజ్ఞాత అనంత అని అంటే ఆత్మ నిత్యముగా విజ్ఞాత అనే మాటను తప్పుగా అర్థం చేసుకొని వాడు పూర్వపక్షాన్ని చెప్పారు సత్య అనిష్టమితి ఆ విధంగా యుగపతి జ్ఞానోత్పత్తి అజ్ఞానాభావము అజ్ఞానము లేకుండా అనే రెండు అనుభవ విరుద్ధములు కాబట్టి ఆ దోషాలు వస్తాయి అది మనకి అంగీకారము కాదు కదా అని ఒక సమస్యను లేవనెత్తనాడు అంటే పూర్వపక్షి సిద్ధాంతి యొక్క అభిప్రాయాన్ని తిరస్కరించలేదు నిత్యముగా శ్రోతృత్వము నిత్యముగా విజ్ఞాతృత్వము అయితే కానీ కానీ అలాగే కానీ కానీ ఈ రెండింటినీ నువ్వు ఏ విధంగా ఈ రెండు దోషాలని ఏ విధంగా పరిహరిస్తావు అనే ఒక ప్రశ్నని లేవనెట్టాడు దాని మీద సిద్ధాంతం కాడు నోభయ దోషోపత్తి నువ్వు చెప్పిన రెండు దోషములు ఉండవు అవి నిలబడేవి కావు ఉపపత్తి అంటే యుక్తియుక్తం యుక్తి అని అర్థం ఆ రెండు దోషములకు యుక్తి లేదు అంటే జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రెండు దోషంలో నెల పడాలి ఓకే బల్బ్ ఆఫ్ ది బల్బ్ అన్నప్పుడు ఈ బల్బు వెలిగినట్టుగానే ఆ బల్బు కూడా వెలుగుతూ ఉంటున్నాయి ఈ బల్బు ఆగిపోయినా అది మాత్రం వెలుగుతూ ఉంటుంది అలాగే అది అధిక ది బల్బ్ ఈ బల్బు వెలగాలనుకున్నప్పుడు ఆ బల్బు దీన్ని అనుగ్రహిస్తు అదే అది దీన్ని అది బల్బు కాదు అది బల్బు అది బల్బు కాదు ఎలక్ట్రిసిటీ ఇది బల్బ్ ఆఫ్ ది బల్బ్ అన్నప్పుడు ది షష్ఠీ విభక్తి బల్బ్ ఈజ్ బల్బ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ది బల్బ్ బట్ మెటర్ కూడా చెప్పారు అంటే ఈ బల్బులన్నింటికీ అదే మూలం అని చెప్పడం ఆశి అయిందే తప్ప అలాగే ఇక్కడ కూడా కాబట్టి నువ్వు చెప్పిన రెండు దోషములు రానే రావు అంచేతనే ఆత్మ ఇప్పుడు చక్షుషక్షు ఆత్మ అంటే ఈ కన్నుకి చూసే సామర్థ్యం ఏది కలదో ఆ సామర్థ్యమును అనుగ్రహించే ఎరుక ఆత్మ సపోజ్ వీడి కన్ను మూతబడింది అనుకోండి అప్పుడు కూడా అది చూస్తూ ఉంటుంది అది వ్యక్తి చరిత్రను చూడడం ప్రారంభిస్తుందనా అలాగే కాదు ఈ కన్ను బాగుండి చూస్తున్నంత సేపు వెనకాలండి అనుగ్రహిస్తుంది ఈ ఒకవేళ చూడకపోయినా అది వెనకాల అలా ఉండనే ఉంటుంది అంటే అది అది ఇంకో కన్ను అని మీరు అనుకోకూడదు ఈ పైన చెప్పిన రెండు దోషములు దాని ఎందు లేదు నేను ఏదో ఇటు తిప్పి అది తిప్పి అటు నేను వ్యాఖ్యా వివరించి చెప్పే ప్రయత్నం చేశాను ఐ సపోజ్ అట్ ది పాయింట్ ఆత్మన శృత్యాది శ్రోతృత్వాది ధర్మవత్వ శ్రుతే ఈ వాక్యానికి ఇది సిద్ధాంత వాక్యం పైన సిద్ధాంత వాక్యం ఉంది నిత్యమేవ శ శ్రోతృత్వాద్యు అభ్యుపగమాత నిత్యమేవ శ శ్రోతృత్వాద్యభ్యుపగమాతనన్నాడు అక్కడ ఆత్మన శ్రుత్యాది శ్రోతృత్వాది ధర్మవత్వ శ్రుతే అని ఇక్కడ ఈ రెండింటినీ రెండు సిద్ధాంత వాక్యములే వీటిని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే నిత్యమేవ శ అంటే నిత్యమేవ శ శృతే అనే అభిప్రాయం ఎందుకని మళ్ళీ అదే సిద్ధాంతి ఆత్మన శృత్యాది శ్రోతృత్వం అంటున్నాడు కదా కాబట్టి సిద్ధాంతి చెప్పిన శ్రోతృత్వము పక్ష శ్రోతృత్వం కాదు కాణాదాదుల శ్రోతృత్వం వంటిది కాదు ఇది శృతేహశ శ్రోతృత్వం నిత్యమైన శ్రోతృత్వం అని మీకు ఈ వాక్యంలో స్పష్టమవుతుంది కాబట్టి ఆత్మ శ్రోత అన్నమాట వాస్త ఆత్మ శ్రోతయే కానీ ఏం శ్రోత బయట ఉండే శ్రోత కాదు శ్రోతృత్వాలు శ్రోత శ్రోతృత్వములకు శ్రోతృత్వము శృతికి శ్రోత ఆత్మ శబ్దానా శ్రోత కాదు శృతే శ్రోత శబ్దానాం శ్రోత అంటే చెవులు అది ఓసారి పని చేస్తే ఇంకోసారి పని చేయాలి శృతేహ శ్రోత కాబట్టి నైయాయికుడు ఆత్మశ్రోతామంతా అన్నప్పుడు వారి అభిప్రాయం ఆత్మశబ్దానాం శ్రోత అని అభిప్రాయం వేదాంతులు ఆత్మశ్రోత అని అన్నప్పుడు దాని అభిప్రాయం శబ్దములకు శ్రోతను కాదు శృతేహ శ్రోత అని అభిప్రాయం సాక్షి అనాల్సిన చోట శృతేహ శ్రోత అన్నారు దాని అభిప్రాయం అయితే శృతే సాక్షి అని అభిప్రాయం ఇప్పుడు వీడు వంటవాడు అంటే వీడు వంటవాడు సరే ఈ వంటవాడి వంటవాడు ఇంకొకడు ఉన్నాడు పైన అంటే అర్థం వీడు చేసినట్టుగా వంటని వాడు కూడా చేస్తూ ఉంటాడు అని కాదు వాడు వీడిని నియంత్రిస్తూ అదేవిధంగా ఆత్మ శ్రోత కాదు ఆత్మ శృతేహ శ్రోత మరి అయితే ఇందాక శ్రోత కాదన్నావు అని ఎవడైనా అడిగేదంటే వాడిని చూసి అసలు ఆ క్లాసులో కూర్చోడేమో వాళ్ళు తేడలేదు రెండింటికి అర్థం చేసుకుని వాళ్ళు వాళ్ళకి పాఠం ఇంకొకడి మెటఫర్ ఇజ్ మెటఫర్ ఆత్మశ్రోత అన్నప్పుడు శ్రోత మాట వీడు శ్రోత అనే మాటకి ఆత్మశ్రోత అంటే డైరెక్ట్లీ చెవితోటి మమేకమై ఆత్మశబ్దములను వింటుంది అని కణాదుల యొక్క అభిప్రాయం కణాదుల యొక్క అభిప్రాయం వేదాంతులు దాన్ని ఒప్పరు అలా ఒప్పినట్లయితే ఆత్మ దేహ పరిమాణం కలదు అయిపోతుంది ఆత్మంతో అవుతుంది వీళ్ళు ఏమంటారంటే ఆత్మ శ్రోత కాదయ్యా శ్రోతృత్వం వెనకాల ఉండి చైతన్య రూపంగా ఉండి శ్రోతృత్వమును ఘటిల్ల చేసేది శ్రోతృత్వమును అనుగ్రహించేది ఆత్మ అని చెప్పాలి వీళ్ళు ఎలా చెప్పరు దాంట్లో పోయిట్రీ పెడతారు ఆ పోయిట్రీ ఎవరు పెడతారు శృతే శ్రోత అంటారు ఆత్మా శ్రోతనా శృతే శ్రోత అని పెడతారు పెట్టేటి వీడికి అర్థం కాదు ఎందుకంటే మెటఫర్ అంటే ఏమిటో తెలియదు శ్రోత్రస్ శ్రోత్రం అంటే ఏదో తెలిసినట్టే తెలిసిందో తెలియదు తెలియదు ఏదో తెలియదు ఇలా ఉంటే వెళ్ళగా బ్యూటీ ఆఫ్ ది మెటఫర్ కాబట్టి ఆత్మశ్రోత అంటే నువ్వు ఆత్మశ్రోత అంటావా కాదంటావా ఆత్మశ్రోతయా అంటే అంటే వీడు వీడు కాణాదులలో ఉంటారు ఆత్మశ్రోత వేదాంతులు ఏమంటారు ఆత్మ శ్లోతాని మీద ఉంటాయి అంటే అయితే మన ఇద్దరం ఒకటే కాదు నువ్వు శ్లోతన్నప్పుడు చెవితో ఐడెంటిఫై అయిన ఆత్మ మేము శ్లోతన్నప్పుడు చెవితో కానీ మనస్సుతో కానీ బుద్ధితో కానీ దేనితోటి ఐడెంటిఫై కాకుండా వీటన్నిటికంటే విలక్షణంగా ఉంటూ సంఘాతం విలక్షణంగా ఉంటూ పరమైనటువంటి ఆత్మ చైతన్యం ఆ దాన్ని మేము శ్రోతంటాం మీరు శ్రోతనానికి మేము శ్రోతనానికి అంత ఫరక్ ఉన్నది మేము శ్రోతన్నప్పుడు శృతే శ్రోత అది మా అభిప్రాయం అదేమిటి శ్రోత శృతే శ్రోత అని ఒకటి ఉంటుంది ఆ శ్రోత నిత్యం శృత్య శృత్యాది శ్రోతృత్వము శృతి యొక్క శ్రోతృత్వము చివరి పక్కన ఉండే ఆది చేత దృ దృ దృష్టి యొక్క ద్రష్టృత్వము మననము యొక్క మంతృత్వము విజ్ఞానము యొక్క విజ్ఞాతృత్వము ఇటువంటి ధర్మములను ఆత్మ కలిగి ఉంటుంది అని మేము చెప్పినప్పుడు నీవు లేవనెత్త దోషములు ఏవైతే ఉన్నాయో ఏమిటో దోషములు అజ్ఞానము యొక్క అభావము అది రెండోది అంటే ఏది శబ్దం అనేది అసలు ఏది ఉన్నా తెలియకపోవటం అనేది ఉండకూడదు అని రెండో తెలియకపోవడం ఉంటుంది కదండి ఇప్పుడు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు నేను చెవి పెట్టి వింటే తెలుస్తుంది నేను నా పనిలో ఉంటే నేను మాట్లాడుకునేది మీరు లౌడ్గా మాట్లాడుకున్నా తెలియదు మన అనుభవంలో అజ్ఞానం ఉన్నది కదా తెలియకపోవటం అనేది ఉన్నది నువ్వు నిత్యము ఆత్మస్రోత అంటే తెలియకపోవటం అనేది ఉండకూడదు ఒక అబ్జెక్షన్ నేను రిపీట్ చేస్తున్నా ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మీకు బాగా ఉపయోగపడుతున్నా లేకపోతే ఒక అలవాటు రెండవది యుగపతి జ్ఞానోత్పత్తి ఎందుకంటే ఆత్మ నిత్యము శోక నిత్యమో మంత నిత్యమో ద్రష్ట అంటే యుగపతి జ్ఞానోత్పత్తి కలగాలి అలా కలుగుటలేదు అనే రెండు అనుభవములకు విరుద్ధంగా దోషం రాదా అంటే రాదు ఎందుకంటే అనిత్యాం మోర్ఖానా చక్షురాదీనా దృష్ట్యాది అనిత్యమేవా సంయోగ వియోగర్మినా ఇప్పుడు క్యాచ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్ అన్నట్టుగా స్వత్రం రెండు రకాలు అనిత్య్రోత్రము నిత్యశ్రోత్రము దృష్టి నిత్యదృష్టి అనిత్యదృష్టి మననము నిత్యమన్ననము అనిత్యమన్ననము నిత్యమన్ననము అని క్యాటగరైజేషన్ పెడుతున్నారు పెట్టి ఏది నిత్యమో అది ఆత్మ అవుతుంది అని అలా చెప్తారు ఇప్పుడు చూసుకోండి చక్షు చూసుకోండి కమ్ము చూపు చూపు గోళకం కాదు చక్షు అంటే గోడకమ్ము కాదు చూపు మొదలైనవి మీరు చూపు చూసుకోండి దృష్ట్యాది అన్నాడు కదా చక్షుహుకి కన్నే అనండి దృష్ట్యాది కదా ఓకే సందర్భాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది కన్నుంది కన్నుకి ఏముందాయా దృష్టి కలదు చక్షురాధి వినా దృష్టి అది కన్నుకి దృష్టి దృష్టి అంటే చూపు ఉన్నది ఈ కన్ను మూర్తం అంటే దానికి ఆకారం ఉంటుంది గోళకంగా మూర్తం ఇలాగ ఆకారం ఉంటుంది మూర్తం దానికి రూపం ఉంటుంది కన్ను దానికి దృష్టి చూపు ఉంటుంది ఇది ఈ చూపు ఈ చక్షురాపులు ఎలా ఉంటాయి సంయోగ వియోగ ధర్మమును కలిగి ఉంటాయి కన్ను ఉందనుకోండి కన్నుకి రూపంతో సంయోగం ఉంటుంది అటుగేసి చూసినప్పుడు సంయోగం ఉంటుంది అటుగేసి చూడబోటే వియోగం ఉంటుంది రూపము సంయోగ రూపముతో రూపము ఈ విషయ విషయంతో సంయోగం ఉంటే దృష్టి ఉంటుంది చూపు విషయంతో వియోగం ఉంటే కాబట్టి చక్షు యొక్క దృష్టి విషయ సంయోగ వియోగముపై ఆధారపడి ఉంటుందో ఉండదు అంటే అనిత్యము చెవి యొక్క వినికిడి విషయముతో సంయోగము వియోగముపై ఆధారపడి ఉంటుంది ఉండదు అనిత్యము మనస్సు ఉంటే మనస్సు కూడా దేనిని సంకల్పిస్తుందో దాన్నే సంకల్పిస్తుంది ఇతరమును సంకల్పించదు అంటే మనస్సుకి ఆ ఇతరముతో సంయోగము లేకపోయింది కాబట్టి మనను ఉండలేదు సపోజ్ మనస్సు సైలెంట్ అయిపోతుందండిద్దే సంకల్పించదు నిద్రలు వేస్తూనే సంకల్పించడం మొదలు పెడుతుంది కాబట్టి ఇంద్రియములకు విషయములతోడి సంయోగము వియోగముపై ఆధారపడి ఇంద్రియ వ్యాపారం ఉంది లేదు అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నయో అనిత్యములు ఓకే ఇక్కడ వాక్యం మీరు అన్వయం చెప్పండి అనిత్యానా మూర్తానా సంయోగ వియోగ ధర్మిణాం చక్షురాదీనా దృశ్యాది అనిత్యమేవాదే ఇంద్రియ ఇంద్రియములు అనిత్యములు ఇంద్రియముల యొక్క వ్యాపారము అంటే జ్ఞానము ఇంద్రియముల యొక్క వ్యాపార ఫలము జ్ఞానము అవి కూడా అనిత్యము లైక్ ఉదాహరణకి యథా అగ్నేహర్జ్వలనం తృణాది సంయోగజత్వాత్ తే ఇక్కడ మీరు అనిత్యం అని పెట్టుకోవాలి దీనికి దృష్టాంతం ఏంటంటే అగ్నేహజ్వలనం అగ్ని యొక్క మంట అగ్ని వేరు మంట వేరు అగ్ని యొక్క మంట అనిత్యం అగ్ని నిత్యం మంట అనిత్యం మంటే ఎప్పుడు ఉంటున్నది తృణముతో తృణం అంటే ఎండుగడ్డి ఎండుగడ్డితో సంయోగం ఉంటే మంట ఉంటుంది ఎండుగడ్డి లేదని అయిపోయిందనుకోండి మంట ఉండదు కాబట్టి మంట అనిత్యము అగ్ని మాత్రం నిత్యము అలాగే ఇంద్రియములు అనిత్యములు ఇంద్రియముల యొక్క వ్యాపారము జ్ఞానము ఇంద్రియము వ్యాపారం యొక్క ఫలమైనటువంటి జ్ఞానము అనిత్యము జ్ఞానము మంట ఇంద్రియములు కూడా నిత్యమే ఓకే కానీ అగ్నితో కలపద్దు ఇంద్రియ కూడా ఓకే ఇక అనిత్యం గురించి చెప్పారు కదా ఇప్పుడు ఆత్మ దగ్గరికి రండి నటు నిత్య అమూర్త అసంయోగ విభాగర్మిణ సంయోగదృష్ట్యాధ్యనిత్య ధర్మవత్వం సంభవతి ఈ పైన చెప్పిన ఇంద్రియములకు విన్నముగా తూ ఆత్మ ఆత్మ అనే మాట్లాడలేదు శృతే శ్రోత విజ్ఞాతేర్విజ్ఞాత అది అది నిత్యమని కాలములకు అతీతమైనది అమూర్తము ఇప్పుడు ఇంద్రియములన్నీ మూర్తములు మూర్తములంటే కన్ను చెవి మనస్సు కూడా కంటికి కనబడేది కాకపోయినా దేహ పరిమితము దేహం అంటుంటుందో మనస్సు అంటే ఉంటుంది పరిచ్ఛిన్నంగా ఉంటుంది తర్వాత ఇంద్రియములకు విషయములతో సంయోగము వియోగము అనే ధర్మములు ఉంటాయి సరే ఆత్మ సర్వవ్యాపకము సంయోగం ఉన్నప్పుడు సంయోగాన్ని ప్రకాశింపజేస్తుంది సంయోగం తొలగిపోయి వియోగం పడితే దాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే చూస్తున్నప్పుడు చూపును ప్రకాశింపజేస్తుంది చూడడం మానేసినప్పుడు చూచుట లేదు అనే అభావమును ప్రకాశింపజేస్తుంది కాబట్టి దానికి సంయోగ వియోగ ధర్మాలు ఉండవు అటువంటి ఆత్మ చైతన్యమునకు అనిత్య ధర్మములు ఉండవు అనిత్య ధర్మములు అంటే ఏమిటి సంయోగం వల్ల పుట్టిన చూపు అనిత్య ధర్మం వియోగం వస్తే పోతుంది సంయోగం వల్ల కలిగిన వినికిడి అనిత్య ధర్మం వియోగం వస్తే పోతుంది సంయోగజ దృష్టి సంయోగజ శృతి సంయోగజ మతి అంటే మనస్సుకి విషయంతో సంయోగం వచ్చినప్పుడు మతి ఏర్పడుతుంది సంకల్పం వియోగం సంకల్పం పోతుంది కాబట్టి సంయోగము వల్ల పుట్టేటువంటి చూపు వినికిడి సంకల్పము ఇత్యాది అనిత్య ధర్మములు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మస్వరూపానికి ఉండవు అది అర్థం కాబట్టి ఆత్మస్రోతయే ఈ శబ్దంలోని వినే శ్రోత కాదు శృతికి శ్రోత ఇప్పుడు మహారాజు వీళ్ళందరినీ శాసిస్తూ ఉంటాడు రాణి గారు వీళ్ళని శాసిస్తారా శాసించరు కానీ శాసిస్తారా సో ఆ విధంగా కళ్ళు చూస్తాయండి ఆత్మ కళ్ళు చూసినట్టు కూడా కళ్ళని చూస్తున్నాం కళ్ళక కళ్ళకు కూడా బాప్ అవుతుందన్నమాట కాబట్టి అనిత్య ధర్మములు దాని ఎందు ఉండవు ఇదే విషయాన్ని శృతి చెప్తోంది తథాకి శృతి తథాచ అంటే అర్థం ఏంటో తెలిసినా చెప్పిన విషయము నాకు ఉపోద్బలకముగా శృతి తథా నేను చెప్పినప్పుడు అది యుక్తియుక్తమే కదా అని అర్థం తథాచ అంటే అంటే పైన చెప్పిన మాట యుక్తియుక్తమే ఇన్వల్ల శృతి నీ ద్రష్ర్దృష్టేర్పరిలోపో విద్య ఇద్యా దీనికి అర్థం చెప్పటం హీ ఎల ఎనగా ద్రష్ు సూచే కమ్ు యొక్క దృష్టే వెనుక నుండి అనుగ్రహించే సాక్షి చైతన్యమునకు అనగా చూపు యొక్క చూపు నాకు విపరిలోప లోపించుత అనేది నే ఉండదు అన్న చెప్ప ఇలాంటివి ఇంకా ఉన్నాయి అక్కడ నీశ్రుతుర్ విపరిలోపో విద్యే మహిమంతు మతేర్ విపరిలోపో విద్యతే అనేలాగానే ఉన్నాయి అక్కడ అంటే దీన్ని బట్టి ఏం తేలుతోందంటే చూపులు రెండు రకాలని తేలింది వినికిడి రెండు రకాలు ఒకటి ఈ కన్ను యొక్క చూపు ఉంటుందో ఉండదు అనిత్యం కన్ను యొక్క చూపు వెనక ఉండే చూపు సాక్షి చైతన్య అది నిత్యం కాబట్టి చూపు రెండు రకాలు అంటే ఈ విషయాన్ని ఇక్కడ ఈ ఉపనిషత్తు బాగా ప్రతిపాదిస్తుంది ఇంతకంటే బాగా కూడా ప్రహ్లాత్మికల్లో ప్రతిపాదించారు ఇంతకంటే బాగా అంటే మరి ఇది అది ఒకటే ఆధర్ కదా అంటే దీంట్లో ఆ పుస్తకాలు సరిగ్గా దొరక్కపోవడము దొరికిన వాటిని ఏదో ప్రింట్ చేయడము కొంత లోపములు లేఖక దోషములు ఇటువంటి ఇబ్బందులు చాలా వచ్చాయి దీనికి ఎందుకంటే ఇది అతి ప్రాచీనమైన ఉపనిషత్తు మీరు క్రోనలాజికల్గా ఎకాడమిక్ సైన్స్లో చూస్తే ఋగ్వేదం అత్యంత ప్రాచీనం ఇతర వేదములు అర్వాచీనం దాంతో పోలిస్తే కాబట్టి ఋగ్వేదానికి సంబంధించింది ఏదైనా దొరకడంలో ఇబ్బందులు ఉంటే ఉండి ఉండొచ్చు తైత్రీయానికి ఆ ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అని అని అకాడమీషియన్స్ చెప్తారు కేవలం ఎకడమీషియన్స్ చెప్పుంటే నేనంత పఠించుకునేవాన్ని కాదు ఎకడమీషియన్స్ చెప్పారు స్వామి వివేకానంద కూడా ఆ ధోరణిలోనే మాట్లాడాడు స్వామి రంగనాథానంద గారు కూడా అదే పద్ధతిలో మాట్లాడారు కావ్యకంట గణపతిని కూడా అదే ధారణలో మాట్లాడారు అందుకోసమని కొంత తరిగిన కొంత పెద్ద విశాల హృదయంతో మనం ఆ దృష్టిని కూడా స్వీకరించాల్సి ఉంటున్నాయి అదే తప్ప నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఉండుకో కుందేటికి డాలుగుంటాయి కాళ్ళు మూడు ఉండవు ఏమంతరి దే దృష్టి చక్షుష అనిత్యా దృష్టి నిత్యాచ ఆత్మన దాన్ని సిద్ధాంతే వ్యాఖ్యానం చేస్తున్నాడు కాబట్టి ఈ సందర్భంలో మనకి ఈ విధంగా మనం ఈ చర్చ యొక్క సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు ఇంతవరకు బైనరీ ప్రశ్న సమాధానం లాగా వచ్చింది దాని సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు చూపు కన్ను ఉందండి కన్ను ఉంది చక్షుష అంటే కన్ను అని చెప్పుకోవాలి ఇక్కడ కన్ను ఇంకో సందర్భంలో చూపు అని అంటాను కన్ను ఉంది ఈ కన్నుకి చూపు ఉంది ఎందుకంటే చక్షుషో దృష్టి అంటున్నారు కదండి చక్షుషో దృష్టి ఒక చూపు కాదు ఈ కన్నుకి రెండు చూపులు ఉన్నాయి రెండు చూపులు ద్వేదృష్టి ఒకటి బహిర్ముఖమైన చూపు ఉన్నది రెండవది అంతర్ముఖమైన చూపు ఉన్నది ఇప్పుడు ఈ బల్బు చూడండి దీనికి రెండు ఉన్నాయి ఒకటి బహిర్ముఖమైన వెలుగు రెండవది అంతర్ముఖమైన ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ మీరు ఆ వైర్ల లోపల దాగి ఉంటుంది బహిర్ముఖమైన వెలుగు అలాగే కన్ను కూడా రెండు ఒకటి నిత్యం ఒకటి అనిత్యము అది కన్నుడే అనిత్యం ఉంటే విషయంతో సంయోగం ఉంటే ఉంటుంది సంయోగ వియోగం ఉంటే పోతుంది కానీ దాని వెనక్కాలు ఉండేటువంటి దృష్టి దృష్టి అంటే ఎరుక అది ఈ సందర్భంలో దాన్ని దృష్టి అన్నారు అదే చెవి దగ్గరికి వెళ్ళి వెనక్కాలు ఉన్నది అన్నప్పుడు దృష్టి అనరు చెవి వెనక్కాలు ఉండే దృష్టి అనరు ఏమంటారా చెవి వెనక్కాలు ఉండే శ్రోతృత్వము అంటారు మనస్సు వెనకాలండే మంత్రుత్వము అంటారు దాన్ని బట్టి ఉంటుంది ఆ దృష్టి అంటే ఆత్మరూపమైన దృష్టి అది నిత్యం ఈ రెండింటిలో ఆ రెండు కూడా మీకు అనుభవానికి వస్తాయి కళ్ళు తెరిచినప్పుడు చూపు కన్నుది అనుభవానికి వస్తుంది కన్ను మూసినప్పుడు బయట ఉండే చూపు కనపడకపోయినా కళ్ళు మూయబడి ఉన్నాయి చూపు లేదు అని తెలుస్తూ ఉంటుంది కదా అది కూడా దృష్టి కిందే ఇక్కడ మెటఫరైజ్ చేశారు ఆ దృష్టి కూడా మీకు ఇక్కడే అనుభవానికి వస్తుంది ఆ దృష్టి నిత్యం ఆ దృష్టి కళ్ళది కాదు అది అది లోపల ఉండే ఆత్మచైతన్యాన్ని ఈ అనిత్యమైన దృష్టి కంది తే శృతి శ్రోత్రస్య అనిత్య నిత్యాచ ఆత్మస్వరూపస్చవి దగ్గరికి రండి చెవికి రెండు వినికిడిలు ఉన్నాయన్నమాట ఒక వినికిడి బహిర్ముఖము బయట దాని విషయంతో సంయోగం ఉన్నప్పుడు ఉంటుంది వియోగం ఉంటే అనిత్యము కానీ వినికిడి వెనుకాల ఉండే వినికిడి వెనకాల ఉండే వినికిడి వెనకాల చైతన్యం ఉందండి చూపు వెనకాల చైతన్యం ఉందండి మ మననము లేక సంకల్పము వెనకాల చైతన్యం ఉందండి ఇప్పుడు మూడు చైతన్యాలు చెప్పానా ఒకే చైతన్యం ఒకే చైతన్యం ఈ చైతన్యాన్ని వర్ణించేప్పుడు పోయిటిక్గా వర్ణించేప్పుడు నేను ఇలా వర్ణిస్తాను బాగుందో ఎదురు చూడండి చూపు వెనుకనుండే చైతన్యము వినికిడి వెనుక నుండే చైతన్యము మనస్సు వెనుకనుండే చైతన్యము దాంట్లో వర్ణమేముంది ఉన్నదాన్ని చెప్పావు దాంట్లో దాంట్లో పోయిటరీ ఏమున్నాయా పోయిటరీ లేదు కొన్ని పోయిటరీ చెప్తాను ఇది బాగుండాలని చెప్పండి చూపు వెనుక ఉండే చూపు వినికిడి వెనుకుండే చూపు మననము వెనుక ఉండే చూపు ఇది ఎలా అద్భానంగా ఉంది ఇప్పుడు అందమైన పొయిటరీ చెప్తా చూడండి చూపు వెనుక చూపు వినికిడి వెనుక వినికిడి మననము వెనుక మననము ఇప్పుడు ఎలా ఉండదు అది కాబట్టి ఎలక్ట్రిసిటీ అంటే ఫ్యాన్ వెనుక ఫ్యాను బల్బు వెనుక బల్బు హీటర్ వెనుక హీటరు కూలర్ వెనుక కూలరు అలా చెప్పాలి ఇప్పుడు చెవి చెవికి రెండు వినికిడులు ఉన్నాయి ఒక వినికిడి బహిర్ముఖము విషజ వియోగము అనే బట్టి పోయేది అనిపి రెండవ వినికిడు ఏమిటో తెలిసిన ఆత్మ యొక్క స్వరూపమే స్వరూపం అంటే చైతన్యం ఎందుకని వినికిడంటే ఏమిటి శబ్దజ్ఞానం శబ్దజ్ఞానము యొక్క సారమేమిటి జ్ఞానము జ్ఞానము యొక్క మూలమేమిటి ఎదుక అది ఆత్మస్వరూపము అది నిత్యమే తథాద్ మతీ విజ్ఞాతీ బాహ్యాబాహ్యే నేను బయట లోపల నేను పెట్టాను ఇంతవరకు ఇప్పుడు భాష్యకారులు కన్ఫామ్ చేసేసాను నేను ఊహించలేదు అలా అంటానని మతి ఉన్నది మతి అంటే సంకల్పించుట సంకల్పశక్తి ఈ సంకల్పశక్తికి బహిర్ముఖంగా అంటే బయట ఉండే విషయమును సంకల్పిస్తూ ఉంటుంది దాని మూలమునందుండే చైతన్యము అలాగే బుద్ధి తెలుసుకుంటారు బయట ఉండే విషయాన్ని తెలుసుకుంటుంది ఏదో పాని సూత్రము ఇవన్నీ బయట ఉన్నాయి కదా వాటిని తెలుసుకుంటుంది కానీ మూలమునందుండే ఏదూక కాబట్టి ఒకటి బాహ్యము బహిర్ముఖము రెండవది అంతర్ముఖము ఇవన్నీ లేఖక దోషాల నుంచి వచ్చిన సమస్య శంకర భాష్యాల్లో ఏవం హియేవా అనే వాక్యం ఎక్కడా మీకు ఇక్కడ ఆ వాక్యం ఏదో ముక్కలైపోయి అది ఎక్కడ పెట్టాలో ఏది పెట్టాలో తిరిగి ఏదో రాసి పెట్టారు ఆ రాసి పెట్టిన దాన్ని ప్రింట్ చేసి కొట్లు వస్తారు ఒకటేకండ్ ఏవం హేవా ఇది ఉంటుందని తెలుసుకోండి శంకర్లు అలాంటి మాటలు అన్నారు తం శ్రుతిరుపన్నా దృష్టేర్ద్రష్ట ఈ విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దృష్టేర్దృష్ట శ్రుతేశ్రోత మొదలైనటువంటి శృతి ఏది కలదో అది చాలా అందంగా యుక్తియుక్తముగా ఉంటుంది ఈ ప్రసిద్ధి కలడు అలాగా లోకేపీ ప్రసిద్ధం చక్షుషిగమాయో నష్టాదృష్టి జాతాదృష్టి చక్షుదృష్టేత్మం చక్షుదృష్టే సమాసపం షష్ఠీతత్వం అది చూస్తే సెపరేట్ సెపరేట్ గా పెట్టి బిడ తీసి పెడితే చక్షు దృష్టే హంటే పోతుంది చక్షు దృష్టే అని చెప్పి లోకంలో కూడా మనకి ప్రసిద్ధంగా ఉందాయా ఎలాగంటే కమ్మి చూసుకోండి చీకటి వచ్చింది వస్తే చూపు లేకుండా పోయింది అంటాడు నష్టా దృష్టి చీకటి వచ్చిందంటే ఏదో పాఠం చదువుకుండా ఉంటే కరెంటు పోయింది పోతే ఉంటాడు అంటే చూడ్డానికి లేకుండా ఈ రోజు మళ్ళీ గంట వచ్చింది జాతా దృష్టి అంటే మళ్ళీ చూడడానికి వచ్చింది అంటాడు కాబట్టి చక్షుర్దృష్టి అంటే కళ్ళకుండేటువంటి చూపు భాష్య భాష్యము వైపు ప్రసరించే చూపు అనిత్యము ఒకసారి ఉంటుంది ఇంకోసారి అని మనకు అనుభవంలో ఉన్న విషయమే తాత శృతిమత్యాదీనాం శృతిమతి ఆదీనాం ఓకే శృతికి కూడా అలాగే చెవికి నిత్యము అనిత్యము అరే వినబడింది అరే వినపడలేదు మతి సంకల్పం అరే సంకల్పం కలిగింది గుర్తు వచ్చింది అరే గుర్తు రాలేదు ఇవన్నీ ఆ నాకు నేను తల నిన్ను తలపోశాను ఆ నిన్ను తలపోయలేదు ఎప్పుడైనా నన్ను తలపోస్తూ ఉంటారా స్వామిజీ నిన్నదో లేకుండా తలపోస్తాను చెప్తాను తల నాకెక్కడ కొన్ని తలపోయే అయినా కూడా తలపోస్తానని చెప్తాను అప్పుడప్పుడు తలపోస్తాం కూడా లోకం ఎలా ఉంటుంది మన మనల్ని ఎవరు తలపోస్తారో వాళ్ళని మనం స్మరించాం మన ముఖం కూడా చూడడానికి ఎవరు ఇష్టపడరో మన జోడుగా ఎవడు అనే రాడు వాళ్ళని మనం స్మరిస్తూ ఉంటాం ఈ మతిని చూసారా అంత కెంగరిది అదే కాదు మరొకట్లేదు కాబట్టి మతికి ఉండేటువంటి సంకల్ప అసంకల్పములు మనకు అనుభవంలో ఉన్నాయి కాబట్టి మతి యొక్క అనిత్యం ఆత్మదృష్ట్యాదీనాంచ నిత్యత్వం ప్రసిద్ధమేవ లో అనిత్య దృష్టి ప్రసిద్ధమని చెప్పాము నిత్య దృష్టి కూడా లోకంలో ప్రసిద్ధమే జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఆత్మ యొక్క దృష్టి ఆత్మ యొక్క దృష్టి అంటే చక్షుషా దృష్టి ఇలాంటిది కాదు దృష్టేర్ దృష్టి అన్నమాట అది ఆ దృష్టి అది కూడా లోకంలో ప్రసిద్ధమే ఎలాగా బద్దతి ఉద్ధృత చక్షు స్వప్ ఒకడి కన్నుకి ఏదో సమస్య వచ్చింది క్యాట్రాక్ట్ వచ్చింది చేస్తే వస్తే వాళ్ళు ఆపరేషన్ చేసేసి అది బ్యాండేజ్ వేసి కట్టేశారు కట్టేసి పడుక్కోబెట్టారు హాస్పిటల్లో మీరు వాడిని చూడడానికి వెళ్తారు లేదా నీకేమైనా కనపడకపోదంటే ఏమీ కనపడలేదని చెప్తారు సరే పోలేదా బ్యాండేజీ తీసిన తర్వాత నీకు అంత బాగుపడుతున్నా అప్పుడు కనపడుతుందిలే ప్రస్తుతానికి కనపడకపోయినా పర్వాలేదు సుఖంగా రాత్రి నిద్రపోయావా అని అడుగుతారు అయితే సుఖంగా నిద్రపోయాను నిద్రలో కళొచ్చింది కళలో మా అన్నయ్య కనపడ్డాడు అంటాడు అంటే ఇప్పుడు దీంట్లో మీ లెవెల్లో కలపడుట లేదు చూపు లేదు కదా అది అధిక్య దృష్టి అది లోకించి ఉన్నది మరి కళలో చూసాడు కదా ఆ చూపు ఎక్కడి నుంచి వచ్చింది అది ఆత్మ చైతన్యాన్నించి వచ్చింది అది కాబట్టి ఆ దృష్టి కళలో ఇంద్రియాలు ఉండవు కళలో ఆత్మా మనస్సు రెండే ఉంటాయి అజ్ఞానం ఉంటుంది అజ్ఞానాన్ని వస్తువుగా లెక్క అయితే మనస్సును లెక్క పెడతారా అంటే మనస్సును వేరే అజ్ఞానం లెక్క మనస్సు ఉంటే జ్ఞానమే ఆత్మ మనహాను ఉంటాయంటే ఆత్మని మనస్సు ఉంది కళలో మరి అజ్ఞానం ఉంది కదండి మనస్సుందంటే అజ్ఞానం ఉందని చెప్పినట్టే ఎందుకంటే మనస్సే అజ్ఞానం అలా ఎలా చెప్పగలరు కళలో మనస్సు ఏం చేసింది ప్రపంచాన్ని సృష్టించింది సృష్టించే ఆ ప్రపంచము తనచే సృష్టించబడిన ఈ మిథ్యా ప్రపంచము సత్యమని అనుకుందా లేదా అదే జ్ఞానం అంటే మనస్సు సృష్టించిన ప్రపంచమును ఆత్మ ప్రకాశింపజేసింది కాబట్టి ఆత్మ గళ కాబట్టి కళలో వీడు చూసాడు అంటే జ్ఞానం కలిగింది ఆ జ్ఞానము మనస్సు నుంచి ఆత్మ నుంచి వచ్చిందా ఆత్మ నుంచి వచ్చింది మనస్సు నుంచి మనస్సు జడాలి చూచాడు అంటే ఆ జ్ఞానము కంటి నుంచి వచ్చిందా ఆత్మ నుంచి వచ్చిందా ఆత్మ నుంచి వచ్చింది ఎందుకంటే కన్ను లేదు వీడి కన్ను పనిచేయట్లేదు పనిచేసే వాడికి కూడా స్వప్నంలో ఉండదు కూడా అంటే దీనికి సరే మొత్తానికి నేను వేదాంత దృష్టిగా చెప్పాను బౌద్ధుడు ఓ ఇంకో అడ్డదారి పెట్టారు వాళ్ళ ఆత్మనొప్ప వాళ్ళు మనస్సునే ఒప్పుతారు విజ్ఞానవాదులు కదా విజ్ఞానం అంటే మనస్సు అదే సర్వము వాళ్ళంటాడు దీనికోసం ఆత్మ అక్కర్లేదయా కళలో మీ అన్నగారిని చూసా అదే కదా చూడడానికి కళలో చూసేదాన్ని ఏదైనా సరే కళలో చూసేదాన్ని చూడడానికి ఆత్మ అక్కర్లేదు ఆత్మ చైతన్యం అంటే ఏదో ఒకటి ఉందని ఆ మరి కళలో దేనితో చూసాడంటే మనస్సుతో చూశాడు మనస్సుతో చూడడానికి మనస్సు సృష్టి చేసే హడావిలో ఉంది కదంటే మనస్సులో సంస్కారాలు ఉంటాయి ఆ సంస్ మనస్సులో చూపు సంస్కారం ఉంటుంది జాగ్రత్త అవస్థలో లేదు కదా వీటికి చూపంటే చూపు లేదు సరే చూపు సంస్కారం ఒకటి లోపల ఉంది వాసనలు ఉన్నాయి కదా సంస్కార స్కంధము అని విషయ స్కంధము జాగ్రత్త అవస్థలో ఉండే చూపు వినికిడి మొదలైన సంస్కార స్కంధము స్కంధము అంటే దింపు ఈ వాసనలు చూపు వాసన రుచి వాసన ఇవన్నీ ఉంటాయి కళలో అవి దే టేక్ కేర్ ఆఫ్ ది అంటైర్ డ్రీమ్ సిచ్యువేషన్ దీనికోసం నువ్వు ఆత్మ అని వాళ్ళు ఆత్మను నిరాకరించి అవిజ్ఞానమే సర్భము అని వాళ్ళు చెప్తారు పోతే బౌద్ధులు దీన్ని ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తారని నేను మీకు తేడా చూపడం కోసం చెప్పాను వేదాంకులైతే ఆత్మయే సర్వమును ప్రకాశింపజేస్తుంది అది చూపు గురించే ఇంకా చెవి ఇంకా చెవి గురించి రండి తథ అవగత బాధర్య స్వప్నేశ్వరుతో మంత్ర అద్య ఇత్యాది అంటే ఇత్యా ఇత్యాది వద్దో ఏదో పెట్టుకోవాల్సి ఉంటుంది న్నాడు వాడికి చెవుడు అవగత బాధిత్య అంటే వాడు చెవిటి వాడు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అంటే మీరేదో మాట మాట్లాడతారు వాడేవాడికి దానికి మీకేసి అలా చూస్తాను తప్ప ఏవి ఏవి చెప్పడం తర్వాత మీరేదో బాగున్నవా అంటే ఆ ఇప్పుడు మించినడా కానీ ఇప్పుడు దాహం అక్కర్లేదు అని చెప్పాడు దాన్ని బట్టి వాడికి అర్థమైపోయింది చెవుడు అలాగా అవగత బాధిత ఈ దీంట్లో ఏమైనా చేశారు అనువాదం కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ రామకృష్ణ మిషన్ ట్రాన్స్లేషన్ కరెక్ట్ ఉంటుంది ఈయన సరిగ్గా లేడు మళ్ళీ ఉడితే నీకు తేడాలు తెలియటం కోసం తేడాలు తెలియటమును దేన్ని కూడా లోతుగా పరిశీలించాలి గ్లాస్ ఓవర్ చేయకూడదు అనేది కూడా నేను నేర్చుకోవాలి కదా మరి అవగత బాధిత అది నేను లేఖక ప్రమాదం అని తోసేద్దామని చూశాను లేఖక ప్రమాదమేం కాదు చాలా చక్కటి అనువాదం మానేసి పేజీలు పేజీలు రాసి పెట్టాడు అంటే ఆనందగిరి అంతా రాసి పెట్టారు ఆయనకంతకంటే ఏం చేత కాదు ఏమన్ దశలో తెలుసిన చెవిటి వాడు రా అనువాదం చేశాడా చేయలేదు కదా చెవిటి వాడు ఉంది అస్తే అనువాదం ఉంటుందా బధిరహ అంటే చెవిటి వాడు అంట బధిరహ అన్నదానికి అనువాదం చేశాడు కానీ అవగత బాధిర్య అన్నదానికి అనువాదం చేయలేదు మోస్ట్ ఫైట్ఫుల్ గా చేయద్ది అనువాదం దీన్నేమంటారంటే ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ ఇది ఇర్రెస్పాన్సిబుల్ కూడా కాదు ఇట్ ఈజ్ ఎ ఫ్రాడ్ ఇర్రెస్పాన్సిబుల్ అంటే అవగత బాధిర్యుడు అని రాసేస్తాడు ఇర్రెస్పాన్సిబుల్ లేకపోతే అవగతమైన బాధిర్యము గలవాడు అని బహుగ్రీ సమాసాన్ని తెలుగులో చేసేస్తాడు ఇర్రెస్పాన్సిబుల్ అవగతహ అవగతం బాధిర్యం ఎస్ఎస్ అని దాన్ని తెలివి చేసేస్తాడు లేకపోతే లేకపోతే ఏం చేస్తాడు అక్కడ ఆనంద్గిరి ఆయన అవగత బాధిర్య అనే మాటను పట్టుకుని ఓ రెండు వాక్యాలు రాసి పెడతాడు అవన్నీ రాసి పెడతాడు అక్కడ అవగత బాధిర్య అనే మాటకి మాత్రం స్పష్టమైన అనువాదం చేయడు అది చేసిన ఉంటారు రామకృష్ణ కృష్ణ ఉన్నారు అలాంటి వాళ్ళు ఉంటారు స్వప్నేశ్వరుతో మంత్రోద్య అంటాడు వారికి చెవుడండి ఆ చెవుడది మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది దాంట్లో ఏమీ సందేహం లేదు ఆయన అన్నాడు నేను నేను రాత్రి కలగన్నాను కళలో నాకు మంత్రము వినబడినది అని అంటాడు అంటే ఇప్పుడు కళలో మంత్రమును విన్నది ఆత్మచైత అంటే మంత్రము విన్నది అంటే కళలో వినబడిన మంత్రశ్రవణమును ప్రకాశింపజేసినది అని అర్థం ఓకే ఈ చెవి లేదక్కడ అక్కడ ఉన్న చెవి మనస్సు కల్పితమైన చెవి ఆ తోటి వినేది అక్కడ ఆ చెవి శ్రోతేంద్రియం కాదు ఆ చెవి ద్వారా విన్నది ఆత్మచైతన్యము అంటే దాన్ని కూడా మీరు కాసస్గానే అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ చెవి ద్వారా విన్న శబ్ద జ్ఞానం ఏదైతే కలిగిందో ఆ జ్ఞానమును ప్రకాశింపజేసింది ఆత్మచైతన్యము ఓకే ఈ ఈ పేరా పూర్తి చేసేద్దాం క్షు సంయోగ ఆత్మన అని దృష్టి సశే నశే స ఉద్ధృత స్వప్ నీలపీ పశ్యే ఇక్కడే నయాయుకులకు వేదాంతులకు తేడా ఇక్కడే వైయాయితులు ఒకే చూపుని మాట్లాడినారు ఆ చూపు ఉన్నప్పుడు ఉంది లేనప్పుడు లేదు కానీ వేదాంతులు ఏమన్నారు చూపు చూపు యొక్క చూపు చూపు అనిత్యము చూపు యొక్క చూపు నిత్యము అని తేడాన్ని చూపించారు సపోజ్ చూపు యొక్క చూపు అనేది ఏది లేదనుకోండి చూపు ఒక్కటే అప్పుడు ఏమని చెప్పాలి ఆత్మ చక్షురింద్రియముతో కలిసి చూపు ఏర్పడుతుంది అని చెప్పాలి వాళ్ళలా చెప్పారు మనస్సు చక్షురింద్రియంతో కలిసి బుద్ధివృత్తి ఏర్పడుతుంది ఆ బుద్ధివృత్తితో ఆత్మ కలిసి ఆత్మ మనస్సయోగైన జ్ఞానం ఉత్పత్తి అని చెప్పారు ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే కణాదారులు చెప్పిన విధంగా అప్పుడు ఆత్మకుండే చూపు అనిత్యమైన చూపు అవుతుంది అంటే ఎప్పుడు ఉంటుంది చూపు చక్షువింద్రియంతో సంయోగం వల్ల ఉంటే సంయోగం ఉంటే చూపు ఉంటుంది చిక్షుడు నిర్వేశం యోగం లేకపోతే ఆత్మ కూడా వృద్ధిదిగానే పండుగ ఉంటుంది అంచేతనే వాళ్ళ ఆత్మ జడం అలా చెప్పినప్పుడు అలా అదే సత్యమైనట్లయితే అప్పుడు ఏమవ్వాలి ఉద్భూత అంటే వాడి కన్ను తీసేశారు కన్ను ఏదో రోగమో వచ్చి ఆపరేషన్ చేసి తీసేశారు లేకపోతే నేను ఇందాక అన్నట్టుగా కన్ను ఆపరేషన్ చేసి కట్టేసి పైన బ్యాండేజీ కట్టేశారు ఉద్ధృతానికి టేకన వాడు వాడు నిన్న రాత్రి కళ వచ్చింది కళలో నల్ పచ్చని రామచిలుక నీల వర్ణపు పావు రోగం కనపడిందని అంటాడు నీల వర్ణం రంగులు కూడా కనపడ్డాయి అవి కనపడకూడదు అది కనపడుతున్నాయి కన్నున్నప్పుడు ఉండే చూపు ఒక కన్ను వెనకాలండే ఆత్మ చైతన్యము అనే చూపు వే ఒకటి అని రెండు ఉన్నట్టుగా మనకి స్పష్టమవుతుంది కానీ మీరు చెప్పినట్టుగా ఒకే చూపు అది పాక్షికము అన్నట్లయితే కళ్ళు తీసేసిన వాడు స్వప్నంలో రంగులను చూడకూడదు కానీ చూస్తున్నాడు నహి ద్రష్ర్ దృష్టే ఇ అనుపన్న సత్ ణాదాదుల మతాన్ని మనం స్వీకరించినట్లయితే చూచేవాణి యొక్క చూపు అని రెండు చూపులు గురించి మాట్లాడేటువంటి శృతివాక్యము అయుక్తమవును తప్పుడు నాదే సందర్భం ఎందువుతుంది శృతి విరోధం వస్తుంది ప్రత్యక్షు పురుషో ఏన స్వప్నే పశ్యతి అహో ప్రత్యక్షు పురుషేయన స్వప్నే పశ్యతిశ్రుతి చూడండి మనిషియన్లు పురుషే మనిషియన్లు ఆ చూపు ఉంది ఏ చూపు దేనితో స్వప్నంలో చూస్తాడో అది ఆత్మ అని అది ఎంత పొలిటిక్ గా వర్ణించిందో చూడండి శ్రుపతి మనిషిలో ఈ చూపు ఉందని అందరికీ ఈ చూపు కాదురా ఇంకో చూపు ఉంది దేని చేతనైతే స్వప్నంలో చూస్తాడో అలాగే తత్స్రోత్రం ఏమ స్వప్నేశ్వరునవుతాయి ఈ చెవి కాదు ఇంకో చెవి ఉంది దేని చేతనైతే స్వప్నంలో వింటాడో అని వర్ణించిన వచనములు కూడా కణాదాదుల పక్షంలో వ్యర్థములు